ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని ప్రతి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తనపేరు ఈ రోజు నేను నగరాలు పట్టణాలపై వ్యామోహం లేకుండా తన సొంత ఊరిలోనే ఉంటు నెలకు అరవై వేల రూపాయల ఆదాయాన్ని డెయిరీ ఫార్మ్ నిర్వహణ ద్వారా ఆకుకూరలు కూరగాయలు పండ్లు పశుగ్రాసం పశువుల సంతాన ఉత్పత్తిని కల్పించడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్న సద్గురు ప్రసాద్ని ఈరోజు స్కూల్ రేడియో వేదికగా పరిచయం చేయబోతున్నాను స్వాగతం సద్గురు ప్రసాద్ మిమ్మల్ని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది సద్గురు ప్రసాద్ మీరు వ్యవసాయం పశుపోషణ రంగాలను ఎందుకు ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు యాక్చువల్గా వీటి నేను ఉపాధి మార్గాలుగా ఎందుకు ఎంచుకున్నాను అని అంటే ప్రారంభ దశలో అయితే నాకు వ్యక్తిగతంగా సంగీతం అంటే చాలా ఇష్టం అండి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు శంకరాభరణం సినిమా రిలీజ్ కావడము దాన్ని చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్గా అవ్వడము తర్వాత తిరుపతికి వెళ్ళి సంగీత విషయాల చేయడము అంటే సంగీతంలోనే బ్రతకాలనే కోరిక లేదు సంగీతం నేర్చుకోవాలి కోరిక మీదట వెళ్ళాను అక్కడికి తర్వాత ఆ కోర్సు కంప్లీట్ చేశాను తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్సు కూడా కంప్లీట్ చేశాను అనంతపురంలో తదనంతరం ఏమైందని అంటే మా ఇంటి దగ్గర పరిస్థితులు బాగలేక అంటే అమ్మా నాన్న వృద్ధులు అవలం చేత తర్వాత నాకున్న ఒక్కగానొక్క అన్నయ్య ఆయన ఆథరైటిస్ పేషెంట్ కాబట్టి బెడ్డిగా ఉన్నాడు కాబట్టి నేను ఇంటికి ఉంటే అన్ని చూసుకుంటే బాగుంటుంది అని మా అమ్మా ఫీల్ కావడం నాకు అదే అనిపించి అందరూ అంత ఇబ్బందుల్లో ఉండే అక్కడ వ్యవసాయం చేసుకోలేకపోతుంటే నేనేదో పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళడం ఏం బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన వచ్చి తిరిగి నేను వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాను మరణలో ఆ రకంగా నాకు ఇక్కడ వ్యవస్ వ్యవసాయంతో పరిచయం మొదలైంది మా అమ్మగారు ఎక్కువ వ్యవసాయం చేసేవారు ఆమె చాలా కఠిన పరిశ్రమ చేసేవారు ఆమె ఎంత కఠోర ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పని చేస్తూ మత్స్యలో వచ్చి వంట చేసి మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోయేది ఆ ఒక అద్భుతమైనటువంటి మనిషి ఆమె ఆ విషయంలో ఏ రైతులు నేను చూడలేదు ఆమె నాకు చాలా ఇన్స్పిరేషనల్ అయితే అప్పుడు నాకు బాధ్యత లేవు వాళ్ళ వెంట ఉండి ఏదో పని చేసేవాడిని అప్పుడు అగ్రికల్చర్ మాత్రమే ఉండేది పాడి ఎక్కువ ఉండేది కాదు ఏదో మూడు నాలుగు గేదెలు ఉండేటివి మా ఇంటికి పోను ఇరుగు వాళ్ళకు పాలు పోసేవారు మా అమ్మగారు అప్పుడు నిమ్మ తోట ఇట్లా పళ్ళ తోట మాత్రం ఉండేటివి ఆ రకంగా నా ఇన్వైర్మెంట్ ఇందులో మొదలైందండి అప్పుడు నిమ్మ తోట మల్లె తోట ఎక్కువ ఉండేటివి ఆ పల ఇవన్నీ ఉండేవి వ్యవసాయం అంటే అంతే వాటి ద్వారా డైలీ డబ్బులు వస్తుండేవి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి పర్చేజ్ చేసేవాళ్ళు మల్లెపూలు మునక్కాయలు అవి వాటితో ఇన్కమ్ వచ్చేది అలా కుటుంబం జరుగుతుండేది చాలా బాగుంది సో మీ ఇన్స్పిరేషన్ వ్యవసాయంలో మీకు ఆసక్తి కలగడానికి మా తండ్రి గారు కూడా వ్యవసాయం చేయించారు కానీ అమ్మగారు తాను చేస్తూ స్వయంగా కష్టపడి చేయించేవారు వ్యవసాయం చేయడంలో ఒక రకమైనటువంటి చాలా ఆనందం పొందేవారు ఆమె ఆమెతో పాటు నాకు ఎక్కువ ఆనందం అలవాటింది తర్వాత వ్యవసాయం గురించి ఒక గొప్పతనం కూడా నాకు తెలిసి ఆ టైంలో మీరు ఈ రంగంలోకి రావడం అనేది మీరు ఇంటర్మీడియట్ తర్వాత వచ్చారు అంతే కదా అంటే తర్వాత మ్యూజిక్ కోర్స్ చేశాను కదా ఇంటర్మీడియట్ తర్వాత సెలవులకు వచ్చేవాడిని మళ్ళీ తిరుపతికి వెళ్ళి సంగీతం నేర్చుకునేవాడిని హాలిడేస్ అప్పుడు వచ్చి అమ్మా నాన్నకు హెల్ప్ చేయడం మళ్ళీ తిరుపతికి వెళ్ళడం ఆ రకంగా కోర్సు కంప్లీట్ అయిన తర్వాత దుమ్మరంజాల వచ్చి సెటిల్ అయ్యాను నేను మళ్ళీ ఇక్కడ ఒక కోరిక ఉండేదమ్మా నాకు ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయంలో సెటిల్ కావాలా అన్న దానికంటే ముందు నాకు స్వచ్ఛమైన గాలి పిలిచాలి స్వచ్ఛమైన పాలు త్రాగాలి ఒక మంచి వాతావరణంలో లైఫ్ లీడ్ చేయాలి అంతే తప్ప మనీ మైండెడ్ గా ఉండేవాడిని కాదు ఎప్పుడు ఆ రోజుల్లో కూడా నేను అందువల్ల సెటిల్ కావడం రెండవది వచ్చేసి ఆ కారణం మా అన్నగారు మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు అప్పుడు ఒక జీవో ఉండేది ఆ రకంగా బ్రదర్స్ ఎవరైనా ఉంటే ఆ ఉద్యోగాన్ని బ్రదర్స్ ఇచ్చే జీవోలు ఉన్నాయి అందుకని ఆ మైన్స్ అండ్ జియాలజీలో ఏడీలు కానీ డిడి గారు కానీ వాళ్ళు నన్ను పిలిచి మీ అన్నగారి ఉద్యోగం నీకు ఇస్తాం మీరు అని చెప్తే కూడా నేను వినుకోలేదాయి ఎందుకంటే ఈ పల్లె వదిలిపోవాల్సి వస్తుంది నాకు మళ్ళీ ఇంత మంచి గాలి పాలు ఇవన్నీ దొరకవు నాకు ఒక మెకానికల్ లైఫ్ మొదలవుతుంది పట్టణానికి పోతే అని చెప్పి ఎంత జీతము ఎంత ఉద్యోగం అనే విషయాన్ని గురించి కూడా నేను ఆలోచన ఒక దశలో వాళ్ళైతే వీళ్ళకి ఏదో పిచ్చిపెట్టింది అనుకున్నట్టుగా నవ్వుకున్నారు కూడా నా ఒపీనియన్ విని అయినప్పటికీ కూడా ఆ వాతావరణం ఇష్టపడే కోరిక ఉందో కళ్ళ ఆ కళ్ళని నెరవేర్చుకోవడం అరుదుగా జరుగుతుంది కొద్ది మందికో అవకాశం ఉంటుంది అదృష్టవంతుని నేను గ్రామంలో ఉంటూ గ్రామంలో స్వచ్ఛమైన గాలి అక్కడ ఉండే సహజమైన వాతావరణంలో మీరు నివసిస్తూ మీరు పశు పోషణ వ్యవసాయంలో ఉపాధి పొందడం నిజంగా అభినందనీయం అన్నట్టు మీరు సంగీత సాధన చేశారు డిగ్రీ చేశారు సంగీతంలో ఆ సంగీతాన్ని ఇప్పుడు మీ పశుపోషణలో ఎందుకైనా ఉపయోగిస్తున్నారా ఆ విషయంలో అయితే కరెక్ట్ గా సమాధానం నేను చెప్పలేదు కానీ ఈ పని చేసేటప్పుడు పాటలు పాడుకుంటూనే నేను తోటలో పని చేసుకుంటుంటా ఆ పశువుల మధ్య గాని తోటలో గానీ అన్నోయ్యంగా అవి వింటూ ఆనందపడుతున్నాయేమో తెలియదు గాని ఆ ఒక శాస్త్రీయంగా వాటికి ఏదైనా వినిపించటము ఇదంతా అయితే ఏం చేయడం లేదు కానీ ఒక ఐడియా ఉందమ్మా వాటికి ఏదో ఫ్లూట్ మ్యూజిక్ అలాంటివి వినిపిస్తే కగా ఇంకా ఎక్కువ పాటిస్తాయని చెప్పి దయాల్బా కూడా అది పాటిస్తున్నారు మీకు వినే ఉంటారు ఆ విషయాన్ని గురించి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అది అవి పాలు అందిస్తాయి అని అలాంటివి ఇంప్లిమెంట్ చేయాలని కోరిక ఉంది తొందరగా అది కూడా పెట్టేస్తాను ఆ రకంగా ఉపయోగపడు మీరు మీ పశువులకి దానా వేస్తున్నప్పుడు పశువులు చాలా శుభ్రం చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి వాటికి పాలు తీసేటప్పుడు పాటలు పాడతారు కదా ఒక పాట మాకు కూడా వినిపించండి అక్కడ వెళ్ళి పాడి పాటలతో యాక్చువల్గా అండి ఎనభై ఒకటి సంవత్సరాలు నేను సంగీత విశాల చేశాను అప్పుడైతే వాయిస్ బాగా స్వీట్ గా ఉండేది ఆ ఇప్పుడైతే బాగా తృప్బట్టిపోయిందని చెప్పవచ్చు కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు మీరు అంతగా అడిగారు కాబట్టి నాకు తెలిసింది ఏదైనా ఒక చరణం వినిపిస్తాను నాకు మొదటి నుంచి పాట నేర్చుకోవాలి అని అంటే ఒక పట్టుదల ఉండేది అదేంటంటే ఆ పాటలో ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉండాలి ఒక సందేశం ఉండాలి ప్రజలకు రీచ్ కావడానికి ఎందుకంటే ఒక మంచి సందేశాన్ని మనం మామూలు మాటల్లో చెప్తే ఎవరు వినరు అదే శ్రావ్యమైన సంగీతంలో వినిపిస్తే చాలా అట్రాక్ట్ అయిపోతారు ఆ వెంటనే ఒక వాళ్ళలో కూడా ఒక రియలైజేషన్ కూడా వస్తుంటుంది ఉదాహరణకి మనం పుష్ప విలాపం చదివితే జంధ్యాల పాప శాస్త్రి గారు అని బహుశా మీరు విని ఉంటారు ఇది ఆ జీవన తరంగాలు సినిమాలో పాట ఇది ఈ పాట పాడేవారిని ఇప్పుడు బహుశా అది కొంచెం జ్ఞాపకం ఉన్నట్టుంది అని వినిపిస్తాను మీకు రోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ కలిమి కలిమికేమి వలసినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది మనసే ఎంత పేదదైన అనురాగపురులు పంచుతుంది మమత కొరకు మమత కొరకుత పీను చేవనం దైవ మందిరంలా పరమ పావనం పుట్టినరోజు పండకి అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ పువ్వు ఎందుకు తీగపై పుడుతుంది జడలోనో గుడిలోనో నిలవాలని బుత్య మేళ కడవిలో ముటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టి చాలా బాగుంది మళ్ళీ ఆ కాలంలోకి తీసుకెళ్ళిపోయారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అండి నన్ను కదిలిస్తే అవే వస్తాయి ఇందాక మీరు అన్నారు ఈ రంగంలోకి రావడానికి అమ్మే కారణం అన్నారు అసలు మీకు పశు పోషణ పైన ఎలా ఆసక్తి కలిగింది నేను దుమర్నలో మా అమ్మగారికి అసిస్టెన్స్ ఇస్తున్న రోజుల్లో అంటే నిమ్మతోట మళ్ళీ తోట మాత్రమే ఉండేది అప్పుడు ఈ పాడి పరిశ్రమ అనేది లేదు ఏదో ఇంటికి అవసరానికి మైనగేదలు ఉండేటట్టు ఎంతవరకు ఎక్కువ డెవలప్ అవ్వలేదు అప్పుడు ఆ రోజుల్లో మా నాన్నగారు ఏదైనా ఫిలాసఫికల్ సంబంధించి పుస్తకాలు ఇచ్చి చదువుకోబాబు ఏవైనా మంచి పుస్తకాలు ఈ వీక్లీస్ డైలీస్ అవుతే నాలెడ్జి రాదు నీకు అసలు నాలెడ్జి మనిషి తాను తెలుసుకోవాలి అదే నిజమైన పరిజ్ఞానం అంటే అంతే తప్ప వీటి వల్ల ఏమి రాదని చెప్పేవాడు ఆయన అందుకని ఆయన ఇచ్చిన పుస్తకాలు ఎప్పుడన్నా చదివేవాడిని అలా ఇచ్చిన బుక్స్ ఆయన భూదోట లింగమూర్తి అని చెప్పి ఇక్కడ బనగానపల్లి దగ్గర పుట్టినటువంటి ఒక మహాపురుషుడు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి కంటే చాలా కొన్ని సంవత్సరాల ముందు పుట్టినటువంటి వాడు ఆయన ఆయన బాల్య చరిత్ర చదివాను నేను చదివినప్పుడు ఆయన ఒక ఆశ్రమంలో బ్రతుకుతూ అక్కడ పశువులను మేపేవాడు కానీ ఆయన చిన్నప్పటి నుంచి యోగ సాధనం చేసేవాడు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడు గిఫ్టెడ్ సోల్ ఆయన చాలా గొప్పవాడు అయితే ఆయన పనిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆయన గొప్పతనం చూసి ఇతను చాలా గొప్పవాడు ఈ పిల్లవాడు ఈ అబ్బాయిని పోయి పశువుల దగ్గర పెట్టడము ఇటువంటి పనులు చెప్పకూడదు అని చెప్పేసి బాబు ఈ పనులన్నీ వద్దులేమా నువ్వు వేరే ఈవి చెయ్యి ఈ పని చెయ్యి అంగడికి వెళ్లి సరుకులు తీసుకురావడం వేరే పనులు చేయాలి ఈ పేడ ఎత్తడము పాలు పెట్టడం ఇదంతా వద్దులే పశువులకు సంబంధించిన పని అని వచ్చారు చెప్తే ఆయన అన్నాడట అమ్మా మీరు ఏ పని చెప్పినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ పనిలోనే చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఎందుకు అని అడిగితే ఎందుకు పనికిరానటువంటి గడ్డినితిని అమృతం వంటి పాలిస్తుంది కాబట్టి ఇటువంటి పశుజాతికి ఎంత చేసినా కూడా ఎంత సేవ చేసినా కూడా మనం తక్కువే అవుతుంది కాబట్టి నాకు ఇందులో ఉన్న సంతృప్తి సంతోషం నాకు మరి లేదు అని చెప్పి చదివాను పుస్తకంలో మా నాన్నగారు ఇచ్చిన పుస్తకంలో అప్పుడు నాకు ఆ ప్రొఫెషన్ మీద ఆ వృత్తి మీదనే ఒక గౌరవం కలిగింది ఇవన్నీ నాకు గుండెల్లో నాటికి తర్వాత మా అమ్మగారు వెంట ప్రాక్టికల్ గా ఈ పాడి చేస్తున్నప్పుడు కూడా ఇంత పవిత్రమైన వృత్తి ఇంకా ఏది ఉండదేమో అని చెప్పిన ఒక గొప్ప భావన కూడా నాకున్నది ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన అలవాటు ఉందమ్మా ఏంటంటే చెడును వెంటనే అట్రాక్ట్ అవుతారు మంచిని అంత తొందరగా అట్రాక్ట్ ఆకర్షించలేదు ఉదాహరణకి ఇప్పుడు మత్స్యపాలం కా తాగాలంటే ఎవరైనా కూడా మత్స్య పదార్థాలు బార్కు వెళ్లి కీలో నిలబడి మరి ఈ రోజు తాగుతున్నారు ఈ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కానీ ఒక పాలు ఖర్చు కావాలంటే ఇంటింటికి తిరిగి వెళ్లి పాలు అమ్ముకోవాలి అది చాలా విచారకరమైన విషయము ఇది కాకుండా పాడి పరిశ్రమ అంటే ఎందుకు ప్రజల్లో ఒక చులకన భావం ఉంది ఇప్పటికీ నేను గమనిస్తున్నాను మనుషుల్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటుంటారు మీకు ఏమవసరండి ఈ పని చేయడానికి మంచి పని ఏదైనా ఉద్యోగం చేసుకోకూడదా ఏం కర్మ అని చెప్పి ఆ మాట అన్నప్పుడు అంతా నాకు ఈ దగ్గర గుండెల్లో కూర్చున్నట్టు ఉంటుంది అది వాళ్ళకు తెలియదు నేను సంతోషపడుతున్నా అనుకుంటుంటారు వాళ్ళు కానీ వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో కనపడతారు నాకు అలా మాట్లాడినటువంటి వాళ్ళు ఎందుకు దీన్ని చులకనగా చూస్తారు అని ఆశ్చర్యం వేసేది ఎందుకంటే ఈవెన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెల్లవారు ఒక కప్పు టీ లేకుంటే తన దినచర్య ప్రారంభించలేడు ఈ మొత్తం మానవ మనుగడనే మానవ జాతి మనుగడంతా కూడా ఈ పాడి మీద ఆధారపడి ఉంది మరి అటువంటి ఇప్పుడు ఎందుకు చులకనగా చూడాలి అని చెప్పి ఒక పట్టుదల కూడా నాలో ఒక కసి ఉంది నాకు అందుకని అది కూడా నన్ను ప్రోత్సహించింది అని చెప్పి ప్రకృతిలో ఉన్న పశు సంపదని దాంతోపాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలు కానివ్వండి సో ఏదైతే సహజంగా ఉందో మన చుట్టూ మన ప్రకృతిలో వాటి నుంచి మనం లబ్ధి పొందుతూ వాటికి కూడా మనం లబ్ధి చేకూర్చాలి ప్రకృతిలో జీవించాలి ప్రకృతిని గౌరవించడం లివింగ్ ఇన్ హార్మోనియం విత్ నేచర్ అంటాం కదా సందేశాన్ని ఇంకించుకున్నారు చేసుకున్నారు మన సంభాషణ వింటూ మీ జీవితం వింటున్న వాళ్ళు కూడా స్పూర్తి పొందుతారు అనుకుంటున్నాను అసలు విలేజెస్ ఏంటి గ్రామాలేంటి పశు సంపదేంటి వ్యవసాయం ఏంటి మీరు అన్నట్టు ఇప్పుడే ఉద్యోగం చేసుకోకుండా గ్రామాల్లో ఉండి ఇట్లా పనులేంటి పశు పోషణ ఏంటి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నగరాల్లో ఉండి అనుకునే వాళ్ళకి మంచి కనిపింపు అవుతుంది నేను చాలా మీరు పశుపోషణ డైరీ ఇవంతా చేసినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి అబ్బో చాలా ఇబ్బందులు వచ్చాయమ్మా అవన్నీ చెప్తే చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని కొన్ని అన్ని చెప్పలేను గానీ మేజర్ గా ఉన్న ఇబ్బందులు అయితే మీకు చెప్తాను అయితే నాకు కొంచెం పుట్టుక చేతనే ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మనిషిని కాబట్టి వాటిని తట్టుకుని నిలబడి ఉన్నాను ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బందులు ఏమిటి అని అంటే ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాక్టికల్ గా లేబర్ ఫాబ్లం ఇలా పాలన వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము ఇటువంటివి అంటే బిగినింగ్ లో నేను బల్క్ గా పెట్టలేదు కాబట్టి పరిమితంగా పెట్టాను కాబట్టి ఆ ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాను తర్వాత ఒక్కొక్కసారి వర్షాలు లేక పచ్చిగడ్డి వచ్చి బాధపడ్డాను ఒక్కొక్కసారి ఎంతైనా కూడా ఎండుగడ్డి వరిగడ్డి చొప్ప ఇలాంటివి పర్చేజ్ చేయాల్సి వచ్చేది అలా పర్చేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ధర ఎక్కువతో దొరికేది తక్కువ ధరకు దొరికేది కాదు కానీ ఉన్నటువంటి పాల ధర మనం పెంచలేము ఒక్కోసారి లాస్ వచ్చేది తర్వాత వీటిని పర్చేస్ చేసేటప్పుడు లాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు చూడండి అనుభవం రాహించడం వల్ల ఒక హెల్త్ బాగలేనివి కొన్ని అవి చనిపోవడము ఆ రకంగా మూడు నాలుగు లక్షల రూపాయలు నాకు లాస్ రావడము అనుభూమి లేకపోవడం వల్ల ఆ పొరపాటు జరిగి ఇబ్బంది పడ్డాను తర్వాత నాకు మొదటి నుంచి మా తండ్రి గారి నుంచి భూములు అయితే సంక్రమించాయి నగదుగా లేదు అందలేదు కాబట్టి ఎక్కువ నేను వడ్డీకి తెచ్చి బయట ఇన్వెస్ట్ చేసి నడుపుకుంటున్నప్పుడు వడ్డీలు మీదకి వచ్చేటివి ఆ రకంగా పెట్టుబడి ఎక్కువ పెరిగి ఆ వడ్డీలు మీదకి వచ్చి చాలా డబ్బులు లాస్ అయ్యాయి కూడా నాకు ప్రారంభ దిశలో ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు మంచి మేపులు తక్కువ ధర దొరుకుతున్నాయి పచ్చిగడ్డి అందుబాటులో ఉంది తోటలో ప్రత్యామ్నాయంగా వెజిటబుల్స్ కూడా వేసి అమ్ముతున్నాను నేను వాళ్ళకు మంచి ధర అరవై రూపాయలు పైగా వస్తుంది ఇప్పుడు మాకు కాబట్టి ఏ రకంగా ఇబ్బంది లేదు అయితే గతంలో వచ్చినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నాను అప్పుడు లాస్ట్ ఇప్పుడు కవర్ చేసుకుంటూ ఇప్పుడు నేను ముందుకు పోతున్నాను భగవంతుంది అయ్యాలి లేకుంటే నా పరిస్థితి ఎలా వస్తుందో అనే భయం కూడా నాకు ఉండేది తర్వాత మా అబ్బాయి నా కొడుకు కూడా ఇప్పుడు అబ్బాయి కూడా మ్యూజిక్ కంప్లీట్ చేసి నా దగ్గర ఉండి నాకు డైరీ ఫామ్ లో కొంచెం హెల్ప్ చేయడం వల్ల కాస్త నాకు ఉపశన్నంగా ఉంది మీరు ఈ రంగంలోకి వచ్చే యువతకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు వాడి పరిశ్రమ వ్యవసాయము అనే రెండు వృత్తులు కూడా ఈ రెండు ఎలాంటివంటే ఒక నాణ్యానికి బొమ్మ పొరుచున్నట్టుగా వేరు చెయ్యలేని దీన్ని నువ్వు అన్నట్టు గడ్డి వస్తే పశువులకు వేయడము పాలు పిండుకోవడము వాటి పేడ పొలాలకు వెళ్ళడము సారవంతం చేసుకోవడము మళ్ళీ గడ్డి పండించడం ఒక సైకిల్ అనమాట ఇది తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో మనకు కుటుంబం జరగాలి పది మందికి మనం ఉపయోగపడాలి పది రూపాయలు సంపాదించుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత మానవ భగవంతుడు మనకు ఇచ్చినటువంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకొని మనము ఇతరులకు సేవ చేయాలి అది అది అది ఇప్పుడు నెరవేర్చుకుంటున్నా బిగినింగ్ లో అయితే నేను నెరవేర్చుకోలేదు ఇబ్బందుల్లో నేను ఇంకో రెండవది ఏమిటంటే జనరల్ గా ఇప్పుడు రైతు కుటుంబాల వాళ్ళైతే వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలు అందరు అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళందరు హెల్ప్ చేస్తుంటారు కాబట్టి ఒక రైతుకు ఈజీగా ఉంటుంది కానీ ఇక్కడ మా ఇంట్లో మా వాళ్ళందరికి తెలియని వృత్తి తెలియని వృత్తి కాబట్టి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి ప్రవృత్తి కాబట్టి వాళ్ళకి ఈ రకమైనటువంటి పని విషయంలో నేను ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటాను అందువల్ల ఒక రకంగా నాది ఒక రకమైన ఒంటరి పోరాటమే ఎందుకంటే నాకు కూతురు బయోటెక్నాలజీ దగ్గర ఉండదు అండి ఈ రకంగా నేను ఒక్కడిని కేవలం లేబర్ నమ్మకం చేస్తున్నాను వాళ్ళందరినీ ఒక భగవంతుని దయ ఏమిటంటే ఇక్కడ మా పరిసరాల్లో కార్మికులు ఎవరైతే ఈ వ్యవసాయం పాడి పరిసర సంబంధించి అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఎప్పుడు పిలిచినా కూడా లేదనకుండా వస్తారు అదొకటి చాలా హ్యాపీగా ఉంది దాని వల్లనే నాకు చాలా ధైర్యం ఉంది నిజంగా అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండడం కూడా ఒక కారణం నేను సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ధైర్యం రన్ చేస్తున్నాను అంటే కాబట్టి గతంలో ఇబ్బందులు లేవు ఆ గతంలో ఉన్నటువంటి లాస్ ఏదైతే అధిగమిస్తూ ఇప్పుడైతే నా జర్నీ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టాలంటారు కనీసం ఎంత ఖర్చు అంటే ఎంత ఖర్చు అనేదమ్మా మనం ఎన్నికైద పెట్టుకోవాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే స్టార్టింగ్ పాయింట్ లోనే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎందుకంటే చేసే వ్యక్తికి కొత్త వ్యాపారం కాబట్టి అందులో అన్ని రంగాల వృత్తి మాదిరి కాదు ఇది ఏదైనా ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగం చేస్తున్నా మనకు సూపర్విజన్ ఎక్కువ అంత అవసరం ఉండకపోవచ్చేవో గానీ పాడి పరిశ్రమలో మాత్రం మన ప్రజెన్స్ ఎప్పుడు ఉండాలి మన సూపర్విజన్ ఎప్పుడు ఉండాలి అంతే తప్ప దేహ సుఖాల కోసం వెంపరులాడుతూ కూలి పని ఒప్పచెప్పి ఇంట్లో బెడ్ మీద పడుకొని స్మార్ట్ చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటున్నావు సినిమాలు చూసుకుంటున్నాం పాటలు వింటున్నావు ఎంజాయ్ చేస్తామంటే వృత్తి వదిలిపెట్టుకోవడమే మంచి అలా కాకుండా కొంత సేవాభావం ఉండి పది మందికి మనం ఉపయోగపడాలి ఫిజికల్ గా కఠిన పరిశ్రమ చేస్తుంటే ఆరోగ్యం మనకు బాగా ఉంటుంది ఇప్పుడు చూడండి కరోనా గురించి చెప్తున్నారు ఎంతమంది ఎన్ని డాక్టర్లు ఎన్ని మందులు చెప్పినా కూడా ఫైనల్ గా ఏం చెప్తున్నారు ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారు అటువంటి వాళ్ళకు రా సోకదోకాయ వెంటనే రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతున్నారు అందుకని మనము మంచి ఆహారం తీసుకుంటూ కష్టపడి పరిశ్రమ చేసేది అలవాటు చేసుకోవాలమ్మా ఇప్పుడు నేను మీరు అడిగారు యువతకు మీరేం సందేశం ఇస్తారు అని చెప్పి ఇప్పుడు నేను గమనిస్తున్నంతలో యువత చేతికి అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయమ్మా ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాయో వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో లేరు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు పనిచేస్తున్న ఫోన్ పక్కన పడేసి వాళ్ళకు సహాయం చేస్తామనే జ్ఞానం అయితే అందరికీ లేదు ఒకవేళ అటువంటి కష్టపడే పిల్లలు ఉన్నప్పటికీ ఈ తల్లిదండ్రులగా వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు ఆ పని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చేస్తే తక్కువేమో అని ఒక నామోషిగా ఫీల్ అయ్యి ఆ పిల్లలు కూడా వాళ్ళు చిన్ననాటి నుంచి చేయించడం లేదు వాళ్ళు మా పిల్లలు బిఏ చేశాడు ఎంఏ చేశాడు లేదా మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోడానికి ఆసక్తి చూస్తున్నారు తప్ప వ్యవసాయం ఒక గొప్ప వృత్తిగా ఒక పవిత్రమైనటువంటి పనిగా దానికి గొప్పతనం తెలుసుకున్న వారిగా వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం లేదు ఒకవేళ పిల్లలు చదువుకుంటే ఏంటి వాళ్ళు పనిచేస్తే తప్పేమవుతుంది ఏ రోజైనా లేబర్ రాకుండా పిల్లల్ని హెల్ప్ చేస్తారు కదా ఆ కమన్ సెన్స్ ఉండదు పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో పెడతారు చదివిస్తారు ఈ కష్ట వాళ్ళకి తెలియవు వీళ్ళ ఇబ్బంది లేదు పాపం వీళ్ళు పడుతూనే ఉంటారు వీళ్ళకి ఏదైనా రోగశకాలు వచ్చినా కూడా ఎవరు హెల్ప్ ఫుల్ ఉండరు ఇది అందుకని యువత ఏం చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి ఈ ప్రాపంచిక ఆకర్షణలన్నీ పక్కన పడేసేయాలి పక్కన పడేసి కష్టపడి పనిచేయడము పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడము ఇవన్నీ చేయాలి అట్లా పెద్దవాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం పిల్లవాళ్ళు తాము చేస్తు చేయించాలి పిల్లల చేత ఇప్పుడు యువత కూడా మీరు ఎంత చదువుకున్నా మీరు చదువుకుంటే మీ మనస్సు వికాసం చెందుతుంది కానీ మీ భౌతిక దేహాన్ని నెగ్లెక్ట్ చేస్తే దానికి రోగాలు రావా మీకు రోగాలు వచ్చినప్పుడు మీరు ఎంత గొప్పవాళ్ళు కూడా మీరు మీ యొక్క గోల్ రీచ్ కాలేరు కదా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనే కాదనని బాగా చదువుకోవాలి వృద్ధిలోకి రావాలి కానీ శారీరక పరిశ్రమను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఏనాడైతే ఈ పరిశ్రమను నెగ్లెక్ట్ చేసినారో అప్పటి నుంచే శారీరక సమస్యలు వ్యాధులు మొదలయ్యాయి హాస్పిటల్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది కాబట్టి యూత్ నేను చెప్పేది ఏమిటంటే హార్డ్ సస్టైన్ వర్క్ చేయమని ఒకటి తర్వాత శారీరకంగా చేసే పరిశ్రమ ఎప్పుడు తక్కువ చేయకండి అని చెప్తున్నాను మూడవది ప్రపంచంలో పుట్టిన ఏ మహాపురుషునైనా జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుండి అబ్రహాంలీఖన్ వరకు మహాత్మా గాంధీ వరకు వీళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడండి వాళ్ళందరూ కూడా కఠినంగా పరిశ్రమించినటువంటి వాళ్లే కాని సొమ్ములుగా ఎవ్వరూ లేరు వాళ్ళు ఎంత పెద్ద బోధాల్లో ఉన్నప్పటికీ కూడా శారీరకంగా బాగా పరిశ్రమించి జాతికి వాళ్ళ జీవితాన్ని సందేశంగా ఇచ్చినటువంటి చరిత్ర మన దేశానికి ఉంది అటువంటి నాయకులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని యూత్ ముందుకు సాగాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా మీరు ఒక ఒక మంచి పాట భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయమ్మా ఇక్కడ మీకు తెలుసు దీన్ని సబ్కాంటినెంట్ అంటారు ఉపఖండము అంటారు ఎందుకంటే అనేక జాతులు అనేక మతాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి చిన్ని దేశంలోనే అయినా కూడా అందరూ ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు అందుకని నాకు అనిపిస్తుంటుంది చిన్నప్పుడు నేను స్కూల్లో ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము మతముల సారం ఒకటి హృదయమే అనే పాట నేర్చుకునేవాడిని మా మాస్టర్లు ఎంతో సంతోషపడే వాళ్ళ పాట పట్ట ఏది హిందూ ఏది క్రైస్తవము ఎల్ల మతముల సార మొక్కటే ఎల్ల మతముల సార మొక్కటే హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము krishnudo kristo mahammat geetayo bai bilkhurano ah, ah, ah, ah. krishnudo kristo mahammat geetayo bai bilkhurano ప్రేమని బోధి చూ నిరసించేది ఏది ముస్లిం ఏది క్రైస్తవము తూర్పు పడమరేద తోటకె వసంతుడు కరములే కరములేవరటు మోచి పిలిచిన కరములే కరములేవరటు మోచి పిలిచిన కంగు మను గుడి కటిది ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఎల్ల మతముల సారముఖే హృదయ మే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము అసలు మొత్తానికి అసలు జాతీయ సమగ్రతని దాని తర్వాత అన్ని మతాలు కులాలు భాషలు అన్ని ఒక్కటే మనమందరూ ఒక్కటే అని చెప్పడం ఎంత బాగుంది అంటే ఆ భగవంతునికి మనం బిడ్డలే కదా సృష్టిలో అందరం మనం ఒక్కటే అని చెప్పి అంత మంచి సందేశాత్మక పాట పాడారు ఇంతకి మీరు ఇంత శ్రమ చేస్తూ ఉన్నారు పశు పోషణ వ్యవసాయ రంగాల్లో మీరు గత మూడు దశాబ్దాలు దగ్గర దగ్గర కదా మూడు దశాబ్దాలు అయిపోతుందా మూడు దశాబ్దాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిలో కూడా మీరు భాగమయ్యారు మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందాయి అసలు నాకైతే గవర్నమెంట్ నుండి ఒక్కసారి ఒక సహాయం ఇచ్చింది లాస్ట్ టర్మ్ లో ఎకరాకింత దబ్బిస్తామన్నారు పశుగ్రాం పెంచి రైతులతో అని చెప్పి నేను త్రీ ఎకర్స్ లో వేసినందుకు ఒకే ఒక్కసారి ఇరవై రూపాయలు వచ్చింది అది అది ఒక్కటి తప్పించి నాకు గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా దానా కొద్ది కొన్ని మూట సప్లై చేశారు తప్ప చెప్పుకోదగినటువంటి సహాయం నాకు గవర్నమెంట్ నుంచి ఏ రకంగా లేదమ్మా తర్వాత తర్వాత ఏమైందంటే అంతకంటే బాధాకరం ఏమిటంటే మొన్న ఎలక్షన్స్ జరిగిన ముందర గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది పాడి పరిశ్రమను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎకరాక నలభై వేల రూపాయలు ఉచితంగా ఇస్తాము అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు వెటనరీ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అయితే నేను ఇన్స్పైర్ అయిపోయి ఏం చేయాలో చెప్పండి అంటే మీరు ఈ నేపియర్ అనే గడ్డి మాత్రమే వేయాలి అందులో అని అంటే అప్పుడు నేను ఉన్న గడ్డిని అంతా త్రీ ఖాళీ చేయించి లేబర్ మీద ఖర్చు పెట్టుకొని వేల రూపాయలు ఆ గడ్డిని అంత బాగా ఉన్నటువంటి గడ్డిని ఎందుకంటే ఆ గడ్డినే ఫోటోలు తీసుకొని ఏమన్నా ఇవ్వగలరా అంటే లేదు మేము చెప్పిన గడ్డి నాటాలి అన్నారు సో ఆ నే ఇక్కడ దొరకుంటే పక్క పల్లెలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ ప్లాంట్స్ అన్ని తెచ్చుకొని నాటిస్తే అవి సూట్ కాకుండా ఇది అవ్వలేదు కానీ అవి నాటిన తర్వాత వాళ్ళు ఫోటోలు తీసుకొని వెళ్లారు అంత క్లైమాక్స్ వచ్చిన తర్వాత మీకు డబ్బు కూడా శాంక్షన్ అయింది అని కూడా ఓవరల్ కూడా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు ఎకరాకు నలభై వేల రూపాయలు చొప్పున మూడెకరాల వరకు లక్షా ఇరవై వేల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పాడు చాలా సంతోషపడ్డాను నేను ఈలోగా ఎలక్షన్స్ వచ్చాయమ్మా ఆ పథకం నిలబడిపోయింది ఒక్క రూపాయి నాకు రాలేదు వేసుకున్న పచ్చి గడ్డిని తీసేసాను ఆ తీసేసి మళ్ళీ కొత్త గడ్డి వేసినందుకు నాకు లేబర్ మీదికొచ్చింది కొత్తగా వేసినటువంటి గడ్డి నా నేలకు సూటు కాక ఏమీ పడ్డలేదు చచ్చినట్టు అప్పుడు మళ్ళీ చొప్పాయి డ్రై ఈ గ్రాస్ ఉంటుంది కదా వరిగడ్డి చొప్ప ఇలాంటివన్నీ నేను చాలా డబ్బు పెట్టి మళ్ళీ పర్చేజ్ చేయవలసింది అప్పుడు నేను పొందిన నష్టం ఇంత కదా చాలా నష్టపోయా అప్పటి నుంచి ఏ గవర్నమెంట్ మీద నేను ఏ బ్యాంకుల మీద ఆధారపడలేదు బ్యాంకులు ఏవైనా తక్కువకి డబ్బులు ఇస్తాయా అని వెళితే సార్ ఈ స్కీంలు ఉన్నాయి పాడి లోన్స్ ఇవ్వాలని చెప్పి కానీ ఈ ఊర్లో తీసుకున్న రైతులు ఎవరు రికవరీ చేయలేదు కాబట్టి ఆ ఫైల్ క్లోజ్ చేశాము కాబట్టి అని హెల్ప్లెస్ అని చెప్పి చేతులు ఎత్తేసారు కాబట్టి నాకు ఆత్మీయుల దగ్గర నుంచి కొంత వడ్డీకి డబ్బులు తీసుకొని తర్వాత నా భూమిలో కొంత భాగాన్ని రూపాయి పావుల వడ్డీకి తనకాబట్టి ఆ డబ్బులు తెచ్చుకొని నా డైరీ మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రోజు ఒక ముప్పై గేదెలు ఆవులు ఉన్నాయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాను నాకు గవర్నమెంట్ వల్ల నష్టమే వచ్చింది తప్ప నాకు ఏ రకమైనటువంటి అది నా దురదృష్టం అనుకోండి వాళ్ళ స్కీమ్ లేదా వాళ్ళు పెట్టారు అవి నాకు రీచ్ అవ్వలేదు కావాలని నేను చేసే ప్రయత్నంలో అక్కడ ఫెయిల్యూర్ అయిపోయాను నేను భగవంతుడు దయ నేను సొంతంగా నా కాళ్ళ మీద నా ప్రయత్నాలతో సక్సెస్ అయిపోయి మళ్ళీ కొంచెం ప్రాఫిట్ లైన్ లోకి కూడా వెళ్తున్నానమ్మా అది జరుగుతున్నటువంటిది అంటే ఒక మీకు మంచి అనుభవం కంటే కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది ఈ ప్రోత్సాహం అనేది ప్రభుత్వం ప్రోత్సాహం అంటే ముందు మీ భూమిలో ఏ పంట అయితే పండుతుంది ఏ రకమైన వంగడం గడ్డి వంగడం సూట్ అవుతుందో అనేది చెక్ చేయకుండా కేవలం ఆ నేపియర్ వెరైటీ మాత్రమే వెయ్యాలి అని చెప్పడంతో వచ్చిన సమస్య అనమాట దాంతో పాటుగా ఎన్నికలు రావడం దాంతో మీకు ఏ విధమైన ప్రోత్సాహం కానీ ఇస్తామన్న నిధులు కానీ అందించకపోయాడు ఆర్థిక సహాయం అందచేయలేదు సో ఇలాంటి వాటి నుంచి గవర్నమెంట్ కూడా నేర్చుకొని అసలు గ్రామీణాభివృద్ధిలో అక్కడ ఉండే మృతికలు ఆ వుండే మట్టి ఎలాంటి వంగడానికి ఎలాంటి రకమైన పంటలకి ఉపయోగపడుతుంది అనేది టెస్ట్ చేసి రైతులకి సమాచారం ఇచ్చినట్టు బాగా ఉపయోగపడుతుంది ఉపయోగపడేది ఎదురు దెబ్బలు కొన్ని తగిలా అంతే కదా మీరు సొంతంగానే ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టుకుని ఎలాంటి ఒడిదొడుకులకి తట్టుకుంటూ మీ సొంతంగా దీన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాక ఒక స్థాయికి వచ్చినాక దాన్ని మళ్ళా ప్రభుత్వం గుర్తించి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇది వెయ్యమని అడగడం మీకు ఇస్తామని ఆర్థిక సాయం చెప్పడం లేదు జరగలేదు అదంతా ఏమంటే ఒక గుణపాఠం లాగా అనిపిస్తుంది మనకి చాలమ్మా అయితే అయితే ఆ గుణపాఠం జరగడం నాకు తత్కాలికంగా నేను నష్టపోయిన లాంగ్ టర్మ్ లో నేను నేర్చుకున్నటువంటిది ఏమిటి అని అంటే పరాధీనుడైన వ్యక్తికి జీవితంలో ఎప్పుడు సుఖం ఉండదు అని చెప్పినటువంటి సహబ్జీ మహారాజు వారి మెస్సేజ్ నా గుండెల్లో నాటుకుపోయింది అందుకే ఈరోజు నేను ఎవరిని ఎక్కువ నా కష్టాలని నేను నమ్ముకున్నాను నమ్ముకొని ముందుకు పోతున్నాను భగవంతు దేవులను అడుగడుగునా సక్సెస్ అవుతుంది ఎక్కువ కాలం పట్టదు నేను ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి చాలా బాగుందమ్మా ఇంకొక ప్రాబ్లం మీకు చెప్పలేదు చెప్ప ఇక్కడ తమాషా ఏమిటంటే ఈ పాలు ప్రొడక్షన్ అంటే నా అవసరానికి మించినటువంటి ప్రొడక్షన్ ఉంటే అటువంటి అక్కడ పాలు తీసుకుని పాల కేంద్రాలకు వేస్తే వాటిచ్చే రేటు చాలా తక్కువ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్యాట్ చెక్ చేస్తారమ్మా డిగ్రీ తోటి ఫ్యాట్ చాలా తక్కువగా ఉంది అని చెప్పి లీటర్ కి రూపాయలు ఇస్తారు ఆ డబ్బు ఏం చేయాలమ్మా తౌడు కొనాలా బియ్యం కొనాలా పశుగ్రాసం కొనాలా లేబర్ ఇవ్వాలా ఈవెన్ పశువు కొంటే దానికే పెట్టుబడి అవుతుంది దాని వడ్డీ కట్టాలా దేనికి సరిపోదు వాడు ఇచ్చేటప్పుడు చాలా బాధిసేది సో నాకు రీటైల్ గా లీటర్ అరవై రూపాయలు లేదా యాభై రూపాయలు ఎంత ఆ రేటు వచ్చే పాలు ఎంత ఖర్చు అవుతాయో అంత మాత్రమే పశువులు పెట్టుకుంటూ జాగ్రత్తగా వచ్చేవాడిని పొరపాటున కూడా పాల కేంద్రాలకు ఒక్క లీటర్ పాలు పోయకుండా ఉండే విధంగా మెయింటైన్ చేస్తాను నేను అది ఆ చేసుకుంటూ చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతుంది బిగినింగ్ లో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళ డైరీ ఫంప్ స్టాండర్డ్ పిడుగులు పడినా కూడా రెండు పుట్ట వీళ్ళు బాగా బాగా పోస్తారు క్వాలిటీ మిల్క్ పోస్తారు వాళ్ళు ఇంట్లో పాలు లేకపోయినా మాకు పోస్తారు వాళ్ళంతా అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ రోజున మా బజార్ లో ఇంచుమించు నైన్టీ ప్రజలందరూ కూడా మా దగ్గర వచ్చి పాల్గొంటున్నారమ్మా నేను కూడా పాలను క్వాలిటీ ఫెయిల్ కాకుండా నేను దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఆ జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే గుడ్ పడిపోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే కస్టమర్ లేకుంటే డైరీ ఫామ్ ఏమి లేదు ఇక్కడ పశువులన్నీ అమ్ముకోవాల్సిందే నేను అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ఆదాయం కావాలని చెప్పి కాంప్రమైజ్ కాకుండా అట్లా ఏ రకంగా దెబ్బ అవుతుంది ఎక్కడ వేస్టేజ్ జరుగుతుంది ఇవన్నీ చెక్ చేసుకుంటూ అంటే మొన్న జరిగిన దెబ్బకు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను కాబట్టి ఆ దెబ్బ భగవంతుని దయ వల్లనే నేను అనుకుంటున్నాను తప్ప ఎవరిని నిందించటం లేదు ఇక రెండవది ఈ కోవిడ్ నైన్టీన్ ప్రాబ్లం వల్ల ఏమైంది లోకల్ గా పాలకెండ్రలో తెచ్చి పాలమ్మేవాళ్ళు అంతా మానుకున్నారు రావడం లేదు ఇరుగురు పల్లెల్లో పాలు తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు ఆ రకంగా సేల్స్ లేదు పడిపోయింది కాబట్టి ఇక్కడ కొనే వాళ్ళందరూ కూడా మా డైరీ పంపిస్తున్నారు ఇంకా ఎక్కువగా వస్తున్నారు దానివల్ల నా బాధ్యత ఇంకా పెరిగింది దానివల్ల గతంలో కంటే ఎక్కువ పాలు ఇప్పుడు సేల్స్ చేయగలుగుతున్నాను ఒక సంతోషం కూడా ఉంది ఈ క్రిటికల్ కండిషన్స్ లో పాలు ఇంత మందికి మంచి పాలు సప్లై చేస్తున్నాను కానీ అని చెప్పకుండా చిత్త చివరి ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి ఎలాంటి రాయితీలు ప్రోత్సాహకాలు ఉండాలంటారు ఆ విషయాన్ని మీరు ఒక పాట తర్వాత చెప్పండి మైవే అడిగారా ఈ చిన్ననాడు పాడుకున్న పాటలన్నీ గుర్తొస్తున్నాయి ఏదో ఎలాగో లిరిక్స్ మర్చిపోవడం లేదు నేను అంటే మధ్య మధ్యలో తోటలో పాడుకోవడం మేలు ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగితే అంత ఇదో పాడగలుగుతున్నా నేను మీరు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో ఇంత కంపెనీ లేదండి మంచి విషయాలు మా అమ్మా నాన్నగారు అంటే పాడమని అడిగేవాళ్ళు మంచి రామాయణ మంచి సంఘటనలు షేర్ చేసుకునేవాళ్ళు అటువంటి కంపెనీ నాకు ఈనాడు లోపించింది అది మీరు గూడుస్తున్నారు మళ్ళీ ఇప్పుడు అడిగి నాన్నీ సంతోషంగా ఉంద వినగలంగా ఉంది మచ్ ఓకే ఇప్పుడు ఏం పాడాలి మీకు ప్రైవేట్ సాంగ్స్ మూవీ సాంగ్స్ అలవాటు సాంగ్ అలాంటివన్నీ అప్పుడైతే పాడే వాళ్ళం గానీ అందులో మెసేజ్ కాబట్టి నేను చెప్పిన ప్రకారం అవన్నీ మర్చిపోయాను నేను ఏదో అంత సందేశాత్మకమైన పాటలు అయితే కాస్త గుర్తున్నాయి అలాంటి వాటల్లో ఒకటి మీరు అడిగినందుకు తప్పకుండా ee naade babu ni puttina roju ee naade babu ni puttina roju ee intike ee intike kutta velugu vachina roju బులి పుట్టినరోజు చిన్ని బాబు ఎదిగితే కన్నవారి ఆనందం నిలవంక పెరిగితే నింగికే ఒక అందం చుక్కలు వెళ్ళేందుకు ఒక్క చంద్రుడే చాలు కలు వేందుకు ఒక్క చంద్రుడే చాలు తన వంశం వెలిగినచేతలయుడొకటి పదివేలు ఏనాడే బాబుని పుట్టినరోజు కన్నవారి కళలు తెలుసుకోవాలి ఆ కలలు కంట నీరు పెడితే చుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా తన వారిని సుఖపెడితే ధంగత పోలీ బాబుని పుట్టినరోజు తండ్రి మాటకై కాలకు తరలిపోయే రాఘవుడు అందుకే మాధవుడు డు దేవుడు తల్లి చెరను విడిపిన సగల పడే ఆ గరుడు అందుకే ఆ పక్షీంద్రుడు ఓ బాబు నువ్వు ఆ పాఠ నడవాలీ భూమిలో నీ పేరు ధృవ తార గెలగాలి ధృవ ఈనాడే బాబుని పుట్టినరోజు ఈ ఇంటికే ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబుని పుట్టినరోజు మనం ఏ విషయం మాట్లాడుతున్నాము అంటే ఈ రంగంలోకి యువత రావాలంటే ఎటువంటి ప్రోత్సాహకాలు రాయితీలు ప్రభుత్వం ఇవ్వాలి సార్ నా అనుభవ దృష్ట్యా నేను చెప్పడం వింటాం అంటే బేసిక్గా ఈ డైరీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే నాలుగు లీటర్లు ఇచ్చే ఒక గేదె యాభై వేలు అరవై వేలు బట్టి ఉన్నాయి అంటే బేసిక్గా ఒక నాలుగు ఐదు పెట్టాలి అంటే వాటి దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ బాగా ఉండాలి ఒక లక్షల రూపాయల దెబ్బ ఉండాలి అది మొదటిది అందువల్ల గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే వీళ్ళు ఏదో బయట వడ్డీకి తెలుసుకొని ఇబ్బంది పడకుండా తక్కువ వడ్డీకి ఇంకా వీలైతే వడ్డీ రుణాలు ఇస్తే ఎందుకంటే గణనీయంగా పాల పడిపోకుండా దాన్ని ఇంకా పెంచడం కొరకు వాళ్లకు వడ్డీ రుణాలు ఇచ్చి సహాయపడి ఆ రకంగా రికవరీ చేసుకోవాలనో ఆ రైతుకి ఇబ్బంది లేనటువంటి మెథడ్స్ ఏర్పాటు చేసి ఎవరో ఇవ్వలేదు అని చెప్పేసి సిన్సియర్ గా కట్టే వాళ్ళను నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆ ఆర్థిక సహాయాన్ని అందించాలమ్మా ఇది గవర్నమెంట్ చేయవలసిన మొట్టమొదటి పని తర్వాత వాటికి ఆరోగ్యం బాగా ఉండడానికి పశువుల హాస్పిటల్స్ ఉన్నాయమ్మా వాళ్ళు హెల్ప్ ఫోన్ చేస్తే పాపం వస్తున్నారు చేస్తున్నారు మందులు ఉచితంగా కొన్ని అందులో లోటు లేదు బాగానే చేస్తున్నారు కానీ స్టాఫ్ తక్కువ ఉందమ్మా దాని వల్ల ఒక డాక్టర్ కు పది ఫోన్లు వస్తుంటాయి ఏక కాలంలో ఏమన్నా న్యాయం చేస్తాడు ఒక చోటు నుంచి రెండో చోటుకి మూడో చోటుకి వెళ్ళేటప్పటికి ఏదైతే అనుకూలంగా ఉంటుంది అక్కడ ఆ రైతు చాలా నష్టపోతుంటాడు కాబట్టి గవర్నమెంట్ ఈ వెటర్నరీ స్టాఫ్ డాక్టర్స్ ని కూడా కావలసినంత మందిని ఉంచుకోవాలమ్మా ఉంచుకొని ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఏ వస్తే ఇమీడియట్ గా అక్కడ డాక్టర్స్ అటెండ్ అయ్యే రకమైనటువంటి శ్రద్ధ గవర్నమెంట్ తీసుకోవాలి అది ఒకటమ్మా ఈ రెండు మెయిన్ గా చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా తర్వాత ఆ పాలకు గిట్టుబాటు ధర ఉండాలన్న మూడవ పాయింట్ ఇంకా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇవన్నీ చేసిన తర్వాత పాలకు ఏదో లీటర్ కు ఒక ఇరవై రూపాయలు ఇస్తే ఏం చేసుకుంటాడు వాడు నష్టాల ఊరిలోకి వెళ్లిపోతాడు తప్ప వాడికి తినడానికి కిండి కూడా రాదు ఆ ఏమి ఉపయోగం అందుకని ఆ రైతుకు గిట్టుబాటు ధర ఏర్పాటు కావాలి లేదా గిట్టుబాటు ధర ఉన్నా చోట రైతులు వాలంటీర్ గా కష్టపడి అక్కడ వనరులు ఏమైతే అందుబాటులో ఉన్నాయో చూసుకొని పాలకు డిమాండ్ ఉందా లేదా చూసుకొని డైరీ ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అట్ట ఎస్టాబ్లిష్ చేసుకున్న రైతులకు గవర్నమెంట్ ఫస్ట్ ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలమ్మా అదే నేను కోరుతున్నా తర్వాత తర్వాత తౌడు అంటారా చూడండి ఈ దినచర్యలో పశువులకు అయ్యే ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్ తౌడు ఆకర్ణిస్తుంది ఒక్క మూట తౌడమ్మా ఒక్క పదకొండు వందల రూపాయలు నాకైతే ఒక్క రోజు వస్తుందమ్మా ఒక రోజుకు పదకొండు వందల ఒక తౌడు మీద నేను వెచ్చిస్తే ఇంకా వాటికి నూక ఆ మేపుల మీద లేబర్ మీద వడ్డీలకు దేనికని ఇంటి ఖర్చుగా ఈ డబ్బు దేనికి ఉపయోగించుకోవాలి ఎన్నిటికని ఈ డబ్బు సరిపోతుంది కాబట్టి ఈ దానాలు కూడా తక్కువ ధరలో సప్లై చేయాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు కానీ టెంపరీగానే ఏర్పాటు ఉంది కొద్ది కాలం చేస్తారు మళ్ళీ ఆపేస్తారు వాళ్ళు సప్లై చేస్తున్న టైం తక్కువ ఆ సప్లై కాని టైమే ఎక్కువగా ఉంది మళ్ళీ రైతులు ఏదో సంతోషపడతారు తాత్కాలికంగా మళ్ళీ ఏదో కారణాల చేత అది ఆగిపోతుంది ఈ రకమైనటువంటి దానా సప్లై జరగాలి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి వెటరనరీ డాక్టర్స్ సకాలంలో ఉండేటట్టుగా తగినటువంటి వైద్య సహాయము ఈ డైరీ ఫార్మ్స్ నడిపే వాళ్లకు గవర్నమెంట్ చేయాలన్నమాట ఈ త్రీ ఐటమ్స్ అయితే నాకు ఏదో మేజర్ గా కనిపిస్తున్నాయి సో అలా చేసినట్టయితే గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయి ఈ పరిశ్రమ పైన ఆధారపడమే కాకుండా పడ్డవాళ్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే పరిశ్రమల్లో కూడా ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇవన్నీ మెరుగవుతాయి చాలా మెరుగైపోతాయి అసలు గవర్నమెంట్ అందరూ గవర్నమెంట్ మీద స్వయం ఉపాధి పథకం పెరుగుతుంది బాగా అసలు గ్రామాల్లో సుస్థిరమైన అభివృద్ధి సాధించాలి అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ సుస్థిరాభివృద్ధి గ్రామాల్లో జరుగుతుంది అంటారు మంచి క్వశ్చన్ వేశారు మీరు ఇప్పుడు గవర్నమెంట్ మీరు అన్నటువంటి ఈ సుస్థిర అభివృద్ధి అనే మాట అయితే అన్నారు ఆ అభివృద్ధి కనుక ఈ పల్లెలకు కలిగించగలిగితే అసలు గవర్నమెంట్ చాలా బరువు తగ్గుతుంది గవర్నమెంట్ ప్రమేయం లేకుండా వేలాది మంది బతున్నారు అది గవర్నమెంట్ తెలుసుకోవాలి అట్లా లేకుంటే ఎప్పుడు ఉచిత పథకాలను ప్రవేశపెట్టి ఫ్రీగా డబ్బులు పంచడం అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుండాల్సిందే ఆర్థికంగా దేశం ఖజానా వెందబడిపోతూ ఉండాల్సిందే ఇప్పుడు అదే జరుగుతుంది దేశంలో రాజకీయ నాయకులు అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఇప్పుడు ప్రజలు కూడా ఎలా తయారు అంటే చెప్తాను యాభై కిలో యాభై రూపాయలు విలువ చేసే ఒక బియ్యాన్ని కిలో ఒక్క రూపాయకి సప్లై చేసే గవర్నమెంట్ గొప్పది కాదు కిలో బియ్యాన్ని యాభై రూపాయలకు కొనగలిగే ఒక స్తోమతను ఒక మనిషికి తెప్పించగలిగితే అటువంటి గవర్నమెంట్ గ్రేట్ అని చెప్పి ఎవడో రాశాడు చాలా బాగా చాలా ఆనందం నిజమే కదా వాడికి ఆర్థిక స్తోమత పెంచాలి కానీ తత్కాలికంగా వాడికి ఫ్రీగా డబ్బులు ఇస్తుపోతే ఏమైపోతుంది ఆర్థిక స్థితి దుస్థితి ఏర్పడిపోతుంది అట్లే ఈ రైతు కూడా ఒక ప్యారసైట్ లాగా అయిపోయి కష్టపడి పని చేయకుండా ఎప్పుడు ఉచిత పథకాల కోసం ఉచితంగా ఏ డబ్బులు ఇప్పుడు చూడండి అకౌంట్లో ఆ డబ్బు వేస్తున్నారు ఈ డబ్బు వేస్తున్నారు అని అంటే పరిగెత్తుకుంటూ పోతుంటారు అనమాట దానికోసం ప్రతి రంగంలో ఇప్పుడు చేనేత రంగంలో కూడా మొక్క ఉన్న వాళ్ళకేదో గవర్నమెంట్ ఇక పన్నెండు వేలు ఏదో ఆర్థిక సాయం చేస్తున్నారు అంటే మా తోటలో పనులు తిరిపి చాలా మంది వెళ్తారు లూమ్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లూమ్స్ అప్పటికప్పుడు తెప్పించుకుని అవి చూపించడము వాటి మీద మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఇవన్నీ డూప్లికేట్ అని చెప్పేసి ఆ ఆర్థిక సాయం టికెట్ వేయడము ఇవన్నీ చాలా వస్తుంది ఇవన్నీ పోవాలి పోయి గవర్నమెంట్ ఏమి చేయాలి అని అంటే వీళ్ళకి అన్ని రకాలైనటువంటి పాడి పరిశ్రమ వ్యవసాయం ఈ రెండు కళలాంటివి గవర్నమెంట్ చెప్పాలి అంటే ఈ రెండు ఏం చేస్తే బాగా డెవలప్ అవుతుందో అది గవర్నమెంట్ చేస్తే చాలా ఉద్యోగాలు ప్రజలకు ఇక్కడే ఏర్పాటు ఏ సమస్య ఉండదు ఒక్క పాడి పడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేనేదో గేదెలు పెట్టుకుని పాలు రోజు రోజు రెండు వందల మంది నా దగ్గర వచ్చి పాలు నా దగ్గర డైలీ నలుగురు పని చేస్తున్నారు అండి తర్వాత వాళ్ళలో ఒక్కొక్కరి ఆరు తీసుకుంటున్నారు ఈ కరోనా టైంలో అందరికి ఎక్కడ డబ్బులు కూడా రాని పక్షంలో ఒకటో తెలుస్తున్నా హ్యాపీగా నా దగ్గర తీసుకుని హ్యాపీగా జీవనం గడుపుతున్నారు ఈ ఇబ్బందికర పరిస్థితిలో కూడా అట్లే నా దగ్గర పాల్కుంటున్న వాళ్ళు పియంగలు నడుపుకుంటున్నారు ఇట్లా తర్వాత తౌడు వ్యాపారం చేసే వాళ్ళు నేను తౌడు ముట్టలు కొంటుంటే వాళ్ళ బిజినెస్ ఎంతో సంతోషపడుతున్నారు అట్లే నూక పర్చేసి చేయాల్సి వస్తుంది గేదెల వ్యాపారం చేసేవాడు మేము వెళ్ళి మంచి పాలించేది ఒకటి గేదే ఇవ్వబయా అని చెప్పేసి ఏదో బేరమాట మంచి గేదె కొంటే వాడు ఎంతో సంతోషపడి మంచి చూపిస్తాడు ఇస్తాడు అనుబంధంగా మీరు ఎంతో మంది ప్రకృతి ఉన్నారు ఇట్లే చేనేత పరిశ్రమ కూడా గవర్నమెంట్ ఎక్కడ సాగుతుందండి వీళ్ళందరినీ వీళ్ళందరూ చేనేత పరిశ్రమలో స్వతంత్రంగా బ్రతుకుతున్నారు పాపం వీళ్ళ ఇబ్బందులు లేదు వీళ్ళు పడుతు బ్రతుకుతున్నారు అట్లే ఈ పాడి పరిశ్రమ చేనేత రంగాలు ఈ రంగాలు ఇవి కాకుండా ఇంకా మిగతా కూడా చాలా చాలా ఉన్నాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ అంటే ఏ రకమైనటువంటి పొల్యూషన్ విలేజ్ రాకుండా ఉద్యోగాలు స్థానికంగా పొందే ఏర్పాటు ఉంటే ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని చెప్పి వెంపర్లాడారు ఎక్కడికో పర్యటన ముఖ్యంగా ప్రభుత్వాలు ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు కానివ్వండి నష్టాలు కానివ్వండి ఒక కనుగు అయితే కలుగుతా ఉంది ఎక్కడికో వెళ్ళి నగరాలకెళ్ళి కొత్త చేత పట్టుకునే అక్కడ జీవించే కంటే మన గ్రామాల్లోనే అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్టయితే ఏ ఏ వనరులు ఉన్నాయో వాటిని గమనించుకొని వనరులకి అనుగుణంగా మన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి కుటీర పరిశ్రమలు ఇంకా ఏమంటారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారైపోవాలి అప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది సుస్థిర అభివృద్ధి అయితే ఇలా చేసినట్టయితే మీ దృష్టిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకి సాధ్యమైన చాలా వరకు సాల్వ్ అయిపోతాయమ్మా నూటికి ఎయిటీ సాల్వ్ అయిపోతాయి ఇవి కాకుండా గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఇంకొకటి ఉందమ్మా ఇవన్నీ చేస్తేనే సరిపోదు ఆ ఒక ఏ ఎంత రిమోట్ విలేజ్ అయినప్పటికీ కూడా అక్కడ కొంచెం మద్యపాన నిషేధం చేయాలమ్మా ఆ విషయంలో నేను గమనిస్తున్నాను ఏదో ఆదాయం వస్తుంది కదా అని చెప్పేసి ఈ మద్యపాన శాలైతే ఓపెన్ చేస్తున్నారు కానీ అది ఒక్కటే ఆలోచన చేస్తున్నారు కానీ ఈ వ్యవసాయం చేసుకునే రైతులు వెళ్ళి అది ఆ మత్తు పదార్థాలు సేవించి ఆ ఇంటికి తెచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు మీరు రోజు పేపర్లో చూస్తుంటారు కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను ప్రస్తుతపరచద కాబట్టి అది ఒకటి ఆ ఆదాయం సంగతి అటు ఉంచే అటు ఉంచితే దానివల్ల జరిగే ఉన్నాయి కాబట్టి ఆ ఆ ఆ మద్యపాన నిషేధం చేసి దానివల్ల రావాల్సిన ఇన్కమ్ ని ఇంకొక అదర్ సోర్సెస్ ద్వారా వచ్చే మార్గం చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు రైతులకు అదేదో మెల్లిగా తీసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మెల్లిగా వినమొస్తుంది అనమాట ఆ ఏదో మోటార్లకి నెలకింత ఛార్జ్ చేస్తున్నారు తప్పలేదు ఎందుకంటే రైతు వరిమలు పండించుకుంటూ వేలాది రూపాయలు సంపాదించుకుంటుంటే ఆ రైతు కాస్త కరెంటు డబ్బు కట్టి అక్కడ కానీ ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి ఇటువంటి ఇన్కమ్ పెంచుకొని గవర్నమెంట్ మద్యపానంలో వచ్చే ఇన్కమ్ను వేరే ఆల్టర్నేటివ్ మార్గాల్లో సంపాదించుకుంటే కలెక్ట్ చేయగలిగి తగినా చాలా వరకు పల్లెల్లో సమస్యలు పోతాయి అదొకటి తర్వాత విలువలతో కూడినటువంటి విద్యను ప్రవేశపెట్టాలమ్మా ఎడ్యుకేషన్ సరైనటువంటి ఎడ్యుకేషన్ అందుబాటులో చాలా చోట్ల లేదమ్మా ఇప్పటికీ అందువల్ల నిరక్షరాస్త వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ రోజు గవర్నమెంట్ కరోనా గురించి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా కూడా వీళ్ళు ఎందుకు పాటించడం లేదంటే ఎడ్యుకేషన్ లేదమ్మా ఈ రోజు మా దగ్గర పాలకొస్తున్నారు రోజు నాకు ఒక భయం వీళ్ళు ఎక్కడ కరోనా మోసుకొస్తారా మా దగ్గరికి అని చెప్పేసి ఎందుకంటే నేను తెల్లవారేటప్పటికే ఆరు పెద్ద బారు లేని కీ ఉంటుంది మా ఇంటి దగ్గర సో వాళ్ళందరినీ మాస్కులు వేసుకోమని చెప్పడము తర్వాత మనిషి మనిషికి సోషల్ డిస్టెన్స్ పాటించండి సిక్స్ ఫిట్స్ మీరు గ్యాప్ ఇవ్వండి అని చెప్పడం ఇవన్నీ చేస్తున్నాను నేను అడిషనల్ గా ఇవన్నీ కూడా ఎందుకంటే సడన్ గా నేను బిజినెస్ క్లోజ్ చేసుకోలేను ఆ జాగ్రత్తలు అన్ని అయితే వీళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అవగాహన మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు ఒకరికి చెప్పాను మెయింటైన్ చేసి సోషల్ డిస్టెన్స్ ఏదైనా కరోనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ చెప్తున్నారు ఆ ఏం రాదు నాకేం రాదు అంటున్నాడు చాలా మొదటగా మాట్లాడతారు చదువుకుంటే మనిషికి దగ్గర ఒక నాజుకతనం వస్తుంది ఒక అవగాహన శక్తి పెరుగుతుంది కాబట్టి ఈ విలే విలేజెస్ లో కూడా ఎడ్యుకేషన్ అనేది బాగా ఎన్లైట్ కావాలి మా అందరూ అలాంటప్పుడు వాళ్ళ బిహేవియర్ కూడా చాలా బాగా ఉంటుంది ఈరోజు నాకైతే కోపం వచ్చింది ఒకసారి ఆరు అడుగులు డిస్టెన్స్ ఉండమంటే ఇద్దరు ఆనుకుని ఎవరా మీరు కానీ నేను దూరంగా నిలబడి చెప్పి గట్టిగా మందలించి చెప్పాను వాళ్ళకు మీరు ఆరు అడుగులు డిస్టెన్స్ పెట్టకుంటే ఆరు అడుగులు వెయ్యి తీసుకొని రెడీగా ఉండాలి చావడానికి అని నేను చాలా పరుషంగా మాట్లాడాల్సి పరిస్థితి వచ్చి అందుకని ఫస్ట్ ఎడ్యుకేషన్ మా అన్ని సమస్యలకు సమాధానము భారతదేశంలో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఉంది కోరుతున్నా పోతాయా విద్య కూడా మనం పూర్వం విలువలతో కూడిన విద్య ఉండేది ఈ రోజు ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంది భారతదేశంలో వేలాదిగా విద్యా సంస్థలు ప్రతి సంవత్సరము వేలు లక్షల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళు విద్యనైతే నేర్చుకున్నారు కాని విలువలు లేవు కాబట్టి విలువలతో కూడిన విద్యగా ప్రవేశపెట్టాలి ఇప్పుడు తల్లిదండ్రుల మీద రయలేని పుత్రులు పుట్టనేమి వాడు అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి మా తండ్రి గారికి చనిపోయేటప్పుడు కూడా నేను నిద్రాహారాలు మాని కడుపులో అసిడిటీ ఫామ్ అవుతున్నప్పటికీ కూడా ఆయన తుది శ్వాస విడిచే వరకు ఆయన సేవలు చేయగలిగిన ఎందుకంటే తల్లిదండ్రుల విలువ నాకు తెలుసు మా టీచర్లు మాకు బోధించారు ఇట్లా ఈ రకమైన వాల్యూస్ తో కూడిన విద్య ఉండాలి కానీ మామూలు ఉద్యోగాలు వచ్చే విద్య కాదమ్మ నుంచిగా తీర్చిదిద్దేటట్టుగా ఉండాలి మానవత్వాలు పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దేట్టుగా ఉండాలి విద్య ఎడ్యుకేషన్ చూడండి ఒక విద్య అంటే భగవంతుని తెలుసుకోవడానికి అనే కాన్సెప్ట్ ఉండేది మీరు అన్నమాచార్యుల వారికి కృతులు వింటే నాటికి నాడేనా నా చదువు అనే దాంట్లో ఆయన రాశారు ఎలయ్య నీతని ఎరుగుడకేపో తొలుత కృతయ్య మనసుల నీతని మరచడికేపో కలియుగం కలిగిన చదువు అని ఒకప్పుడు భగవంతుడిని తెలుసుకోవడానికి చదువుకున్నారు కలిగి భగవంతుని మర్చిపోవడానికి చదువుకుంటున్నారు అని చెప్పారు ప్రహ్లాదు ఆయన విద్యాభ్యాసం పూర్తి అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు అడుగుతారు అంటే హిరణ్య కశపుడు చదువుకున్నావు నాయన అంటే అప్పుడు చెప్పిన పద్యం చదివించి గురువులు చదివితి ధర్మార్థముక్య శాస్త్రంబులు నేదిది వినవిగలవు ఫెక్కులు చదువులొ మర్మమెల్ల చదివితి తन्त्री చదువులలో మనం వెళ్ళిన చదివింది తండ్రి అన్నాడు కదా లాస్ట్ లో అంటే చదువే కాదు ఆ చదువులో ఏమిటి సారమనేది కూడా ఆయన తెలుసుకున్నాడు అంతేందుకు వేమ అడిగారు ఇంత చక్కగా పద్యాలు చెప్తున్నారు మీరు ఏం చదివారు అని ఎవడో అడిగాడట అంటే ఆయన అన్నాడు చదివి చదివి చదివి చావంగా అనేటికి చదువు చదువు చదివి చదివి చదివి చచ్చిని ఎందరో విశ్వర్ వేమ అని చెప్పాడు ఆయన అంటే చావులేని చదువు అంటే మనిషికి మోక్షాన్ని ఇచ్చే చదువు మనిషికి తాను ఎందుకు పుట్టాడు తాను ఎవ్వరు తన కర్తవ్యం ఏమిటి తెలియజేసే చదువు కావాలమ్మా అటువంటి చదువును గవర్నమెంట్ పెడితే చాలా బాగుంటుందని నా వ్యక్తిగతమైన కోరిక సో అన్నట్టు మీ జీవితంలో మధురమైన స్మృతి ఏంటి ఈ ప్రశ్న చాలా కష్టమైతేనమ్మా ఎందుకంటే జీవితంలో మధుర స్మృతులు అయితే ఎన్నో ఉంటాయి నాకైతే సంగీతం నేర్చుకున్నప్పటికీ కూడా ఎన్నో సార్లు చిన్నప్పుడు నా టీనేజ్ లో వేదికలు ఎక్కి పాడడము స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగాయి అవన్నీ నాకు మధుర స్మృతి అనిపించలేదు కానీ నాకు పచ్చటి ప్రకృతిలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఎవరు లేనప్పుడు ఒక మంచి కంటసాల పాటు ఏదైనా పాడుకుంటే అప్పుడు కలిగిన మధుర స్మృతి నాకెప్పుడు కలగలేదమ్మా ఇంకా నాకు వేలాది మంది మధ్య నిలబడి పాడితే వాళ్ళందరూ కరతాలద్డుతుంటే అప్పుడు నాకు టెన్షనే కానీ ఆనందం ఉండదు కానీ నేను పాడి పరిశ్రమ వ్యవసాయం చేసుకుంటూ తోటలో హాయిగా మంచి సందేశాత్మకమైనటువంటి పాటను పాడుకుంటుంటే అప్పుడు ఉన్నటువంటి ఆనందం నాకు ఏది ఉండదు అదే నాకు మధుర స్ఫూర్తి ఈ సందర్భంగా ఒక మంచి పాట పాడండి ગુને રો ગુડે તી કુવા દા શાનુ ગુને રો ગુડે गुवरा दासानु गुडा दिली पोबो के गुnde पिंडो तादी गुडा दिली पोबो के गुnde पिंडो तादी कुंडळो गुnde लोबो गुडेटी गवरा दाचानु నిన్న మాపటి ఏల నీ పాటయను సోటి గాయ తేట మాటాడదశాను నిన్న బాపటి ఏల నీ పాఠయోటి గాయ తేట మాటాడదశాను నీ ఎదక నిలబడితే మాటేటు నీ ఎదక నిలబడితే మాటన మాట నీ కే నవ్వులాంటది కుండలో దాచాను నీ నవ్వులో నుంచి సిరి మల్లిరాలింది మల్లిరాలిన సోట కళ్ళత్తుకున్నాను మీ నవ్వులో నుంచి సిరి మల్లిరాలింది మల్లిరాలిన చోట కళ్ళెత్తుకున్నాను నవ్వాపోకే ఏ నవ్వాపకే ముళ్ళు రాగుంటాది నీ కళ్ళ నీళ్ళు వస్తే గుండె చల్లుంటాది గుండె గుండెలు గుడెటి గోలా దాశాలు గూడు దిలిపో గుండె పిండవుతాది గూడదిలిపోకే గు పిండవుతాది గుండెలు గూడె దాశలు అమ్మాయి ఈ సాంగ్ అన్ని నేను ఒక విషయం చెప్పని మర్చిపోయాను నేను ఈ సంగీత విషయాలను నేను చదివేటప్పుడు తిరుపతిలో మా బావగారు శ్రీ నాగేశ్వర నాయుడు గారి నుంచి ఉండే ఉండేవాడిని ఆయన అన్నమాచార్య ప్రాజెక్ట్లో చాలా కాలంగా సింగర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన చాలా కీర్తనలు స్వరపరచటము చక్కటి సంగీతాన్ని అందించటము ఎన్నో వేలాదిగా అన్నమాచార్య కచ్చే పాటల కచేరీలు చేయడం జరిగింది చాలా గ్రేట్ సింగర్ ఆయన ఆయన డాక్టర్ కూడా వినతి అని మా అక్క కూతురే చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది ఆయన పాడుతుంటే ఎప్పుడు ఆయన కచేరీలకు వెళ్ళి ఆసక్తిగా వినేవాడిని అది కూడా నాకు చాలా ప్రోత్సహించింది ఈ పాటను పాడుకోవడంలోమ్మా అన్నట్టు మీరు ఈ విజయం సాధించడంలో మీ వెన్నంటి ఉంది ఎవరు కరెక్ట్గా చెప్పాలంటే అమ్మా ఇందులో విజయం ఏదైనా నేను సాధించాను అని అనుకుంటే నాకెమరు లేదు భగవంతుడు ఒక్కడే మొదటి మాట రెండవది వచ్చేసి నా వెన్నంటి ఉన్నది నా అన్ని బరువులు వచ్చి నా వెన్నెముక ఒక్కడే రేయి మగడు పనిచేస్తున్నా అలసిపోకుండా నేనైతే పనిచేస్తున్నా భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యము నేను తీసుకునే సమతౌల్యాహారము నా మానసిక సంతోషము నేను నేర్చినటువంటి సంగీతము ఇవే నన్ను నాకొక ఉత్తేజాన్ని ఎత్తి రోజు పనిచేస్తున్నాయమ్మ నా చెట్లు ఉన్నటువంటి సొసైటీ అమ్మా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా మంచి వాళ్ళు చాలా సాఫ్ట్ పీపుల్ కైండ్ పార్కేడ్ అందరు కూడా వీళ్ళందరి కోఆపరేషన్ వల్ల కూడా ఇవన్నీ నేను చేసుకోగలుగుతున్నాయి అంతకుము నేనేం చెప్పలేదు నాకైతే ఎవరు ఇన్స్పిరేషనల్ కాదు వేరే ఆధారపడి ఇందాక మీరు వసంతం అని చెప్పారు వసంతం అని నా భార్య పేరు కూడా వసంతమ్మా వసంత ఆమె ఉండే రుచికరమైనటువంటి ఆహారం కూడా ఎందుకంటే ఆమె వంటలు చాలా ఇష్టం నాకు నా భార్య పొగటం లేదు ఆమె వంటలు చాలా అద్భుతంగా చేస్తుంది స్వీట్స్ చేసిన ఏం చేసినా ఆమె అయితే తిండి ఆవా లేదు కానీ బాగా మంచి మంచి వంటలు పెట్టి తింటు ఆనంద పడుతుంటుంది అది కూడా నా శారీరక ఆరోగ్యానికి సంతోషానికి ఒక అసలు చేసే మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది మీరు అందరిలాగా పట్టణాలకో నగరాలకో వలసపోకుండా మీ గ్రామంలోనే ఉంటూ మీకు ఇష్టమైన ప్రకృతి మధ్యలో ఆ ప్రకృతి ఒడిలో స్వ పశు సంపద మధ్య జీవిస్తూ మీ గ్రామస్తులకి కూడా ఎంతో ఉపయోగకరంగా మీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎందుకంటే ఈ వ్యాపారం కేవలం మీ ఒక్కరి కాదు అభివృద్ధికే కాదు ఇది ఓవరాల్గా మీ గ్రామస్తులందరి అభివృద్ధికి వాళ్ళ ఆరోగ్యానికి కానివ్వండి వాళ్ళ పోషణకు కానివ్వండి అందరికీ ఉపయోగకరమైంది దాంతో పాటుగా ఈ రంగం ద్వారా మీరు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ అంటే మీ జీవితాన్ని ఎలా చూడొచ్చు అంటే నగరాలకో గ్రామాలకో వలసపోతేనే ఉద్యోగం లేదు ఉపాధి దొరుకుతుంది మన కాళ్ల మీద మనం నిలబడతాం అనే అపోహల నుంచి మీరు మీ జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు ఒక మోడల్గా ఏంటి అంటే మన గ్రామాల్లోనే ఉంటూ మనకు నచ్చిన పని మన అదర్లు ఉపయోగించుకుని చేసుకున్నట్టయితే ఇక్కడే ఉండి నలభై నుంచి అరవై వరకు మనం నెలకి సంపాదించుకోవచ్చు అనే ఉన్నతమైన ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు ఆ సాటిస్ఫాక్షన్ కూడా నా కుది చాలా మంది అంటుంటారు ఈ అనేవాళ్ళలో కొందరు మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు వస్తారు ఎంకరేజ్ చేసే వాళ్ళు వస్తారు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు రైతులుగా మేము కూడా చేయలేకపోతున్నాం మీరు ఏంటి అసలు ఈ కమ్యూనిటీ పుట్టి ఇంత బాగా చేస్తున్నారు చాలా వండర్ఫుల్ గా ఉంది మేము చాలా మమ్మల్ని అందరు తిడుతుంటారు ఇంట్లో మీరు ఏం సరిగా పనిచేయడం అక్కడ వెళ్ళండి ఆయన కూడా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పి అని కొంతమంది పొగుడుతుంటారు కొంతమంది వచ్చేసి ఎందుకంటే మీరు బాగా చదువుతున్నారు కదా మీరు మంచి జాబ్ చేసుకోకుండా గవర్నమెంట్ ఏంటి కర్మాన్ని ఈ అంటే అందువల్ల మనం ఇది ఏమైతుందంటే ఈ రెండు గాడిదల కథ వస్తుంది తండ్రి కొడుకులు వెళ్తుంటారు ఒక్కొక్కరి మాట వింటే ఒక్కొక్కరు చేసుకుంటే లాస్ట్ కింద ఇద్దరు గాడిద మీద మన లైఫ్ అట్లా అవుతుంది సేవాళ్ళు సవా లక్ష్యం మాట్లాడుతుంటారమ్మా మనకు క్లారిటీ ఉండాలి మనం మంచి చేస్తున్నామా చీడు చేస్తున్నామా మనం సొసైటీకి మేల్ చేస్తున్నామా కీడు చేస్తున్నామా మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా మరి లాస్ వస్తుంటే దీన్ని కవర్ గా చేయడానికి ఏం చేయాలి అంతే తప్ప దాన్ని పోరాడి సక్సెస్ లెక్కి తీసుకురావాలి ఇప్పటికిప్పుడు లాస్ వచ్చిందని నేను మళ్ళీ ప్రొఫెషన్ మార్చుకోవడం ఇటువంటి తరతితంలో నేను చేయదలుచుకోలేడమ్మా అందుకే ఆ దిశలో నేను ముందుకు పోతున్నా ముందుకు పోతాను మళ్ళీ తప్పకుండా దీనిలో సక్సెస్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తానమ్మా నమ్మకం మనిషి సౌకర్యతనం విడిచిపెట్టాలమ్మా కొంత సేవా మనం ఉండాలమ్మా కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి మనము భారతదేశము ఎనభై శాతం దేశము ఈ దేశంలో రైతు లేకపోతే ఈ పాటికి మనం బ్రెడ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది వేరే దేశాల నుంచి చాలా వర్స్ట్ కండిషన్ లో ఆహార ఉత్పత్తిని కష్టపడాలి అని నా కోరిక తప్పకుండా మీ ఆశయాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాను మీరు స్కూల్ రేడియోకి వచ్చి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా మీ జీవితానుభవాలను పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అవసరం మరి ప్రభుత్వం గ్రామాల నుంచి నగరాలకు సాగే వలసలకు అడ్డుకట్ట వేయాలంటే మరెందరో యువకులు పాడి పరిశ్రమ వ్యవసాయ రంగం వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి అడుగు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి అలా ముందుకు వచ్చిన యువతను ప్రోత్సహించాలి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న యువతకు చేయూతనివ్వాలి యువత కూడా ప్రయోగాలు చేసేందుకు సిద్ధం కావాలి అవకాశాలను సృష్టించుకుని అందిపుచ్చుకోవాలి సాంకేతికతను జోడించాలి మార్కెటింగ్ మెలకువలు ఆకళింపు చేసుకోవాలి అప్పుడు మీరు వ్యక్తిగత స్థాయిలో ఆర్థికంగా ఎదగడమే కాకుండా మరెందరికో స్ఫూర్తినిస్తూ మార్గదర్శకులవుతారు గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇచ్చిన వారవుతారు మరెందరో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతారు ప్రతి మనిషి తన జన్మకు పరమార్గం తెలుసుకొని ప్రతి మనిషి తన జన్మకు పరమార్ధం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తానున్నా లేకున్నా తన మిగలాలి